కాబట్టి ఈ అర్థవాద వాక్యాలకి వాటిలో వాటికి అన్వయం ఉంటుంది ఆ అన్వయాన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఒక వృత్తాంతం మనకు అర్థం అవుతుంది ఈ వృత్తాంతం తెలిసిన తర్వాత ఏమిట్రా వృత్తాంతం ఎక్కడ చెప్పాడు ఎందుకోసం ఇది అని ఓ ప్రశ్న అనంతరం కైమర్చభేనా కిమర్థం అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు ఎస్ ఇట్ గోస్ అండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు విధి వాక్య వీ డోంట్ అబ్జెక్ట్ టు ఇట్ కామం అంటే లెట్ లెట్ ఇట్ గో అండ్ బికమ్ సబ్సెర్వియంట్ టు విధివాక్య విధివాక్యానికి అంగముగా విధే స్థాపకత్వం ప్రతిపద్యంతే కామం యథేచ్ఛగా మేము అంగీకరిస్తున్నాం దానికేం అభ్యంతరం లేదు ఈ ఈ వృత్తాంతం వెళ్ళి ఆ విధివాక్యాన్ని స్ఫుతించటం కోసము ఉద్దేశింపబడింది దాంట్లో ఏం సందేహం లేదు ఉదాహరణకి యథాహి వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ ఇది యజుర్వేదంలో ఉంది అక్కడ వాయువ్యం పక్కన గు అని వస్తుంది వాయవ్య దు శ్వేతమాలభేత భూతికామహ అని వస్తుంది సంపదను కోరువాడు భూతికామహ అంటే సంపదను కోరువాడు వాయవ్య యాగమును చేయవలెను అని అర్థం శ్వేతము అంటే యాగము చేయవలన అర్థం అనుకోండి వాయవ్య యాగమును చేయవలెను వాయవ్య యాగము అంటే వాయువు దేవతగా యాగమును చేయవలెను అని వాక్యం విధి విధ్యుద్ధవర్తినా వాయవ్యాదిపదా పదానాం విధినా సంబంధ ఇప్పుడు ఇది విధి ఎందుకంటే ఆలభేత అన్నది ఆత్మనేపదం విధిలింగది కాబట్టి అది విధి వాయవ్యయాగమును చేయాలి అని విధి ఇప్పుడు విధి యొక్క డొమైన్ విధ్యుద్దేశ ఆ విధి యొక్క డొమైన్ విధి యొక్క స్థానం దాంట్లో ఉన్న పదాలున్నాయి ఏం పదాలున్నాయి వాయవ్యం శ్వేతం ఆలభేత అదంతా విధి డొమైన్ దాంట్లో ఏ పదాలు ఉన్నాయి వాయవ్యం అనే పదం అది దేంతో అన్వయిస్తుంది ఆలభేతతో అన్వయిస్తుంది శ్వేతం అనే దేంతో అన్వయిస్తుంది ఆలభేతతో భూతికా మహానేదేంతో అన్వయిస్తుంది ఆలహేతతో అన్వయిస్తుంది అన్నీ కూడా క్రియతో అన్వయిస్తాయి ఆ విధంగా వాటికి అన్వయం కుదిరింది మనకి వాక్యం అర్థం తెలిసిపోయింది ఆ తర్వాత ఏమైందో తెలుసిన నైవం అదంతా అక్కడ యజుర్వేదంలో ఉన్నది వాయుర్వై క్షేపిష్ట దేవత వాయుమేవ ాగే యే నోపధావీ భూతింగమయతి ఇతి గమయతి ఇషాం అర్థవాదగత పదా సరిగ్గా విధి కింద అర్థవాదం ఉంటుంది ఎలా ఉంటుంది వాయువై క్షేతిష్ట దేవత ఈ వాయువు చాలా వేగము గల దేవత వై నిశ్చయముగా క్షేపిష్ట క్షేపహ అంటే వేగము వేగము గల దేవతలందరిలో ఎక్కువ వేగము గలవాడు వాయువు చూడండి ఎంత వేగంగా ఉన్నాడో చాలా వేగము దేవత పృథివీకి వేగం ఏమైనా ఉందా పాపహకి కూడా వాయువుకున్నంత వేగం లేనే లేదు సూర్య చంద్రులు కూడా నల్లగా కదులుతున్నారు వేరే వాయువు చాలా ఫాస్ట్ పోతున్నాడు కనబడుతున్నది కాబట్టి చాలా వేగము దేవత వై నిశ్చయంగా కాబట్టి మీరేం చేస్తారు వాయుమేవ శ్వేన భాగేయేన ఉపధావతి మీరు ఈ కర్మను చేయండి చేస్తే మీకు ఒక పుణ్యం ఏర్పడుతుంది ఆ పుణ్యంతో ఆ వాయుదేవతను మీరు ఆశ్రయించండి శ్వేన భాగేయేన తన యొక్క పుణ్యముతో వాయుమేవ ఉపధావతి వాయువును మాత్రమే సమీపించి ఆశ్రయించ ఆశ్రయిస్తున్నాడు ఎవరు ఈ కర్మ చేసిన వాడు ఇప్పుడు ఏమవుతుంది సహా ఏవ ఏనం భూతింగమయతి తప్పనిసరిగా ఆ వాయుదేవత వీటికి సంపదని కలిగిస్తాడు ఇది అర్థవాద ఇప్పుడు ఈ అర్థవాద వాక్య అర్థవాదలో ఉండే పదాలు తీసుకోండి వాయు వైక్షేపిష్ట దేవత అనే పదం తీసుకోండి దేవత అనే పదం తీసుకోండి ఈ పదము విధిలో ఉన్న ఆలభేతతో అన్వయిస్తుందా లేక ఇక్కడికి ఇక్కడే అన్వయమా ఇక్కడికి ఇక్కడే అన్వయమా ఆలభేతా దగ్గరికి క్షేపిష్ఠ పెట్టండి క్షేపిష్ఠ ఆలభేత అన్వయిస్తుందా అన్వయించ దేవత ఆలభేత అన్వయిస్తుందా అన్వయించదు అలా అన్వయించవండి ఆ వాక్యం అక్కడికి పూర్తయింది కింద ఈ వృత్తాంతంలో దీంట్లో ఉండే పదాలు తీసుకెళ్లి దాంట్లో గుచ్చరు అలా గుచ్చరు ఇక్కడ పదాలకి ఇక్కడే అర్థం చెప్తారు ఏమని అర్థం చెప్తారు వాయువు చాలా గొప్ప వేగముగల దేవత అనే అర్థం చెప్పారు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని వాయువు వేగముగల దేవత అంటే ఏం చేయాలి అంటే అలా పైన వాయువు వాయువు చేయాలని ఏమన్నారు కదా దానికి ఇది స్తు దాన్ని స్తోత్రం చేస్తున్న వాక్యము కాబట్టి ఇది ఆ విధివాక్యంలో ఏకవాక్యతను పొంది ఆ విధంగా విధివాక్యాన్ని నిలబెట్టడం కోసం ఇది ఉద్దేశించింది అని ఏకవాక్యతను మనం చెప్తాం అలా ఏకవాక్యతని చెప్తామే తప్ప ఈ పదాలన్నీ తీసుకెళ్లే ఆలభేతతోటి గుచ్చుతామా అలా గుచ్చం కాబట్టి నసురాంపిభేత్తుతోటి ఇది సందర్భం కానే కాదు ఇప్పుడు ఇక్కడ వాయు వాయుేపిష్ట దేవత అనే వాక్యము అది చదవగానే వాయువు చాలా వేగము దేవత అని మనకి తెలిసింది తెలిసిన వెంటనే కేమర్థం ఈ మాట ఎందుకు చెప్తోంది వేదము అని ప్రశ్న కుడ్రా పైనే ఉంది వాయువ్యయాగం యొక్క విధి దానిని స్పుచించటం కోసం చెప్తోంది అది సమాధానం ఆ విధంగా ఏకవాక్యత వచ్చింది అలా ఏకవాక్యత వచ్చింది అంతేకాదు నసురాంబేపు లాగే కాదు ఇప్పుడు ఒకవేళ మీరు వాయువ్యయాగం చేస్తే సంపదలు లభిస్తాయి అని ఒక అర్థము వాయువు చాలా వేగము అని రెండో అర్థము రెండు అర్థాలను మీరు తీసుకుంటే తప్పేమైనా ఉందా ఏమీ లేదు రెండర్థాలు మీరు తీసుకోవచ్చు సరిపడిందండి సో ఆయన ఏమంటారంటే ఈ అర్థవాదులో ఉండే పదములకు పైన చెప్పిన విధివాక్యములోని పదములతో సంబంధము ఉండదు ఈ పదములు వేరుగానే అన్వయిస్తాయి అర్థమవుతుందండి మీకు ఈ ఆర్థ్యం అంటే ఓకే నహివతి వాయుర్వాతే క్షేపిష్ట దేవతా ఆలభేతే నేను చెప్పింది ఆయన విరతీసి చెప్తున్నా ఇప్పుడు వాయవ్యం శ్వేతం ఆలభేత వాయుం వై క్షేపిష్టా దేవత తెలిసిందండి ఇప్పుడు ఈ ఆలభేత అనే క్రియాపదంతో ఏమిటేమిటి అన్వయించాయి వాయు వాయవ్యం అన్వయించింది శ్వేతం అన్వయం వాయుం వై ఆలభేత అని అన్వయిస్తుందా అన్వయించదు దేవత ఆలభేత అని అన్వయిస్తుందా అన్వయించదు క్షేపిష్ట ఆలభేత అలా అన్వయిస్తుందా అన్వయించదు అవి ఇక్కడికిక్కడే అన్వయాలు ఉంటాయి తప్ప పై విధి వాక్యంలోకి వెళ్ళి అన్వయించము కాబట్టి ఇక్కడ విధిగానే ఉంటాయి ఉండి వాటిలో వాటిని అన్వయించుకుని అలా ఒక అర్థాన్ని మనం ముందు పెడతాయి అప్పుడు మనకు ప్రశ్న ఉదయిస్తుంది ఈ అర్థము ఏమిటి ఎందుకొరకు అని అంటే పైన చెప్పిన విధివాక్యాన్ని శృతించటం కోసం ఇది వచ్చింది అని నిర్ధారణ ఆ విధంగా వచ్చింది ఏకవాక్యత అంతే తప్ప నసురాంపివేత్ లాంటి ఏకవాక్యత కాదు ఇది నసురాంపివేత్లో ఉన్న పదములన్నీ ఒకే క్రియతో అన్వయించుట అలాంటిక వాక్యత ఇది కాదు వాయుస్వభావసీర్తనూ అవాంతరమన్వయం ప్రతిపద్యవం విశిష్టదైవ్యం ఇదం కర్మ ఇది విధి స్వంతీ ఈ వాయుష్టా దేవత వాయువేదస్వేన భాగేయే నోపధావతి స ఏవైన భూతింగమయతి అనే వాక్యము దాంట్లో ఉండే పదాలు వాటింతట వాటికి అక్కడికక్కడ వాక్యాలుగా చక్కగా అన్వయాన్ని పొందుతాయి ఈ అన్వయము అంటే వాయువు వేగముగల దేవత భక్తునికి ఆ యాగము చేసిన వానికి సంపదలను ఇస్తాడు భక్తి మాట వాడరు వాళ్ళు భక్తి మాట వాడరు ఎందుకంటే భక్తి అని అన్నట్లయితే వీడు భజన చేస్తూ కుట్టుకుంటాడు కర్మ చేయడం మానేస్తాడు దానికి వాళ్ళు దృష్టాంతం చెప్పారు ఆఫీసులో బాసి ఎడల భక్తి ఉండాలా లేకపోతే కర్మని బాగా చేయాలా మీకు ఏది కావాలి రెండు కూడా ఉంటాయా ఉంటాయా రెండవ అలా సిద్ధాంతం పెట్టుకున్నారు రెండు కూడా ఉండవు ముందుకైతేనే ఈ స్టార్ట్అప్ కంపెనీలు ఒక్కరు స్టార్ట్ చేస్తే పర్వాలేదు కానీ ఇద్దరు ముగ్గురు కలిపి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు డే వన్ రూల్ పెట్టుకుంటారు అదే నువ్వు పది లక్షలు పెట్టి నేను పది లక్షలు పెట్టుతున్నాను వాడు పది లక్షలు పెడతాడు ముప్పై లక్షలు పెట్టి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము ఓకే వాట్ ఈజ్ ది ఫస్ట్ రూల్ ఏటో తెలిసిన మన బంధువులు ఎవరికే ఎంప్లాయ్మెంట్లు ఇవ్వము బంధువులు వాళ్ళకి వీడు కంపెనీ పెట్టి ఇంటికి వస్తాడు భార్య ఎంత ఉంది ఎవరన్నా మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు సీదర్ పెట్టుకోలేదు ఆవిడ ఒట్టడికి పురభావితము అంటే వీడు ఎంటాడు రూలు ఒప్ప అంటాడు ఇంకా నువ్వే భర్త కంపెనీకి పది లక్షలు పెట్టి కంపెనీ పెట్టానంటావు మా తమ్ముడికి ఉద్యోగం కూడా ఇప్పించలేవా నువ్వు ఏమి బాసు అంతకంటే మానేస్తే పోలేదా అంటున్నారు ఇది కావాలంట సో ఇదంతా ఎందుకు చెప్పారంటే భక్తి అన్నారంటే వాడు తాళం చెప్పులు తెచ్చుకు ఇలా కొడుతూ కూర్చుంటారు పని చేయడం నిజంగా తండ్రి గారి ఎడల భక్తి ఉండాలా సేవ చేయాలా సేవ చేయాలి భక్తి అక్కర్లా అంటే ఏమిటి మా నాన్నగారు చాలా గొప్పవారండి ఆయనంత పండితులు లేడు అని ఏదో ఒక కబుర్లు చెప్తారు ఎందుకు కబుర్లు అవి కాబట్టి వివాంసకులు ఏమన్నారంటే ఈ భక్తివాదము ఇది సర్వాత్మన కర్మకి గొడ్డలి పెట్టు దీన్ని దరిదాతులకు రానివద్దు పాపం వాళ్ళకంత శ్రద్ధ ఉండేది కర్మశ్రద్ధ అలాగా దాన్ని శ్రద్ధగా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు ఆధునిక కాలంలో గాధశీలత లేదు ఎవరికి కర్మ శ్రద్ధ ఉండదు కర్మ మొదలుపెట్టేదాకా హడావిటీ మొదలుపెట్టిన తర్వాత సరిగ్గా చేయద్దాన్ని కర్మ కావాలి కర్మ కావాలని పరుగులు తీస్తాడు చైనా మొదలుపెట్టి సరిగ్గా చేయొద్దా సరిగ్గా సో అనివే సో వాళ్ళు ఇంత జాగ్రత్తగా దాన్ని వర్ణిస్తున్నారు ఇప్పుడు ఈ అర్థవాదు ఉన్నది చూసారా వాయు వైక్షేపిష్ట దేవత అనే అర్థవాత అక్కడ ఈ అర్థవాదులో వాక్యాలన్నీ మనకు తెలుస్తున్నాయి మనకి ఏమర్థమైంది వాయుదేవత యొక్క స్వరూపాన్ని కీర్తిస్తోంది ఆ అర్థవాత అలాగ మనకి అన్వయం అవుతోంది తప్ప వీళ్ళ ఆలభేతతో అన్వయం అవదు అరభై తాంటే యాగమును చేయవలెను వాయుదేవత చేస్తాడా యాగము దేవత చేస్తుందా అలాంటి అన్వయాలు ఉండవు ఆ కీర్తి వాయుదేవత యొక్క స్వభావము ఇచ్చిది చాలా వేగముగా పయనించును కాబట్టి భక్తుని కోరికను వేగముగా తీర్చును అని వాయుదేవత స్వభావాన్ని కీర్తించారు కీర్తిస్తే మనకు అన్వయం అంటే అన్వయం అంటే పదములన్నీ కలిపి అర్థమును చెప్పుట వాక్యార్థమును కలిగించుట అది మనకి లభించింది కానీ ఈ అన్వయము ముఖ్యాన్వయం కాదు ఇది అవాంతర అన్వయము ముఖ్యాన్వయం ఏమిటి వాయవ్యం శ్వేతం ఆలభేత అది ముఖ్యాన్వయం ఇది అవాంతర అన్వయం ఏ అన్వయానికి అన్వయమే నసురాం పిబేత్తు దగ్గర అలా కాదు నసురాం పిబేత్తు దగ్గర నా సురాం పిబేత్ అన్నది ముఖ్యాన్వయము సురాం పిబేత్ అన్నది అవాంతరాన్వయము ఇజ్ ఇట్ సో నో వెజ్ క్లియర్ ముఖ్య అన్వయము అవాంతర అన్వయము అవాంతర అన్వయాన్ని బట్టి మనకి ఏమిటి లాభం కలిగింది అంటే ఈ దేవత ఇంత గొప్పది అని మనకి తెలిసింది అది తెలియడం వల్ల ఏమైంది ఈ అవాంతర అన్వయం వెళ్లి ఆ ముఖ్యాన్వయాన్ని స్ఫుతించి దానికి అంగము అయినది తమాంతరవాక్యా ప్రమాణాంతరగోరో త్రదనువాదేన అర్థవాదస్ ప్రవర్తతే ఇంకో అంశాన్ని చెప్తున్నారు శంకర్ గుర్తించంశం ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతాయి వాయవ్య యాగమును చేయవలను ఎవడు భూతిని కోరువాడు సంపదలను కోరువాడు వాయవ్య యాగమును చేయవలను ఇప్పుడు మీరు చూడండి లోకంలో ఇది ఎలాంటి పెట్టే నారాయణ యాగం చేస్తారు నారాయణ యాగం చేస్తుంటే ఒకడు ఇంకొకడు వచ్చి మహాలక్ష్మి యాగం చేస్తాడు నారాయణ యాగం మీరు గమనించానో మన ఊళ్ళో మన ఇక్కడ స్టేడియంలోనో అక్కడో ఒకడు నారాయణ యాగం చేస్తాడు వైష్ణవాచార్యుల్లో ఒక ఆచార్యుడు వచ్చి నారాయణ యాగం చేసి వెళ్ళిపోతాడు ఇంకొక ఆచార్యుడు వస్తాడు మూడు నెలల టైం ఇచ్చి ఆయన వచ్చి మహాలక్ష్మి యాగం చేస్తాడు అరే నారాయణ యాగం చేశాక మహాలక్ష్మి యాగం ఎందుకురా అంటే చూడు భూతి కావాలంటే నారాయణుడా మహాలక్ష్మీయాలో చూసుకోవాలి కదా ఇప్పుడు సన్యాసులు భిక్షనేకే అమ్మగారిని పట్టుకుంటారు అయ్యగారిని పట్టుకుంటే అయ్యగారిని వీడు కలిపి మళ్ళీ అమ్మగారిని పట్టుకోవాలి అయ్యగారే వెళ్ళి ఎవరిని పట్టుకుంటున్నారో ఆవిడే పట్టుకుంటే పోతుంది కదా మధ్యలో ఈద కాబట్టి అదేవిధంగా మనకి సంపద కావాలంటే లక్ష్మీ యాగం చేయాలి కానీ నారాయణ యాగం చేస్తాను నారాయణ యాగం చేసి వైరాగ్యం ఇచ్చి కూర్చోబెట్టాడు అనుకోండి లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి కాబట్టి మహాలక్ష్మీ యాగమే చేయాలి ఇంకొక ఆచార్య ఈయన వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన వస్తాడు మరి మీరు అన్నీ నేను గమనిస్తున్నా ఆ పోస్టర్స్లో చూస్తూ కార్లో వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు ఇంకొక ఆయన వచ్చి సుదర్శన యాగం అంటాడు నారాయణ యాగము కాదు మహాలక్ష్మి సుదర్శన సుదర్శనం అంటే చక్రం ఆ యాగం చేస్తాడు ఇది వీడికి భయం భయాన్ని పోగొట్టడానికి అది ఎవడి స్థితిని వాడు ఇది మనకి ఇప్పుడున్న పరిస్థితి ఇదే వేదంలో ఇలా ఉంటుంది వేదంలో లక్ష్మీ యాగం ఉండదు వాయువ్య యాగం ఉంటుంది అర్థమైందండి మీకు పరిస్థితి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ రెండు వాక్యాలు ఉన్నాయి మనకి మొదటి వాక్యం ఏమిటంటే వాయవ్యయాగము చేస్తే సంపద కలుగును అన్నది మొదటి వాక్యం అది ప్రత్యక్ష ప్రమాణ గోచరమా కాదా కాదు కాదు ప్రత్యక్ష ప్రమాణానికి ఎలా తెలుస్తుందండి ఉదాహరణకి వాయవ్యయాగం చేసిన ప్రతిసారి లాటరీ తగులుతుందని నిశ్చయం ఉంటే ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది అలాగేమీ లేదుగా కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు కేవల శబ్ద ప్రమాణం ఏమంటే యాగం చేసి ఊరుకోవడమే ఎప్పుడో తగులుతుంది ఈ జన్మలో తగలకపోవచ్చు మళ్ళీ జన్మలోనే తగులుతుంది అది శబ్ద ప్రమాణము వాయుర్వైక్షేపిష్టా దేవత ఇది ప్రత్యక్ష ప్రమాణమా శబ్ద ప్రమాణమా ఇది ప్రత్యక్ష ప్రమాణం కంటి కనపడుతూ ఉంటుంది వాయుర్వైక్షేపిష్టా దేవత ఇప్పుడు వేదంలో శబ్ద ప్రమాణమునకు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు వేదంలో శబ్ద ప్రమాణమే ఉంటుంది ఇతర ప్రమాణాలు ముఖ్యం కాదు ఇతర ప్రమాణాలు మధ్యలో వస్తే వాటిని శబ్ద ప్రమాణానికి అంగం చేసేయాలి ఆ అంగం చేయటంలో ఫస్ట్ స్టెప్ ఏమిటంటే వాటికి అర్థవాద అనే లేబులు ఒకటి పడయారు అర్థమైందండి వాళ్ళ ఆర్గ్యుమెంటు ఇప్పుడు తద్యత్ర తద్దు వలన ఎత్ర ఎక్కడనైతే సహ అవాంతర వాక్యా ప్రమాణాంతరగోచరోతి ఆ అవాంతర వాక్యార్థము అంటే వాయువు చాలా వేగము గల దేవత ఇది అవాంతర వాక్యార్థం సప్తాపిక్కి యొక్క అర్థం ఈ సప్తాపిక్కి యొక్క అర్థము ప్రమాణాంతర గోచరం అవుతుంది వేదం చెప్పక్కర్లా వాయువు వేగంగా పోతుందని వేదం చెప్పక్కర్లా ఇది మనకి తెలుస్తూ ఉంటుంది అనుభవ సిద్ధంగా ఉన్నది ఎప్పుడైతే ప్రమాణాంతరము అంటే మరో ప్రమాణంకు గోచరం అక్కడ వెంటనే దానికి అర్థవాదాన్ని లేబుల్ వేసేస్తారు మరో ప్రమాణానికి గోచరం కాకూడదు అందుచేతనే వైదిక విధికి ప్రూఫ్ కావాలని అడిగేదంటే వాడికి మీమాంస యొక్క సంప్రదాయం తెలియదని అర్థం ఎందుకంటే మీమాంస యొక్క సంప్రదాయంలో ప్రూఫ్ ఉంటే అది మహావాక్యము ముఖ్యవాక్యం కానే కాదది అది అవాంతర వాక్యం అయిపోతుంది ప్రూఫ్ ఉండదు వాళ్ళు ప్రూఫ్ అని పెట్టుకుంటే వాళ్ళ శాస్త్రం కుప్పకూలిపోతుంది ప్రూఫ్లు ఉండవు జ్యోతిష్ శాస్త్రానికి ప్రూఫ్లు ఉండవు ప్రూఫ్లు లేనప్పుడే అది అలాగా ప్రకాశిస్తూ ఉంటాం మీరు ప్రూఫ్లని మొదలు పెడితే డోంట్ రీచ్ ఎనీవే అండ్ దట్ డజంట్ హెల్ప్ యూ ఆల్సో ప్రూఫ్లే ఉండవు కాబట్టి ముఖ్యంగా మేమాంసం కర్మ చెప్పారంటే నేను స్వర్గం వస్తుందని చెప్తారంటే కాదు సంపద మళ్లీ జన్మలో వస్తుంది సంపద ఎక్కడ కాదు నో ప్రూఫ్ ఎనీవే ప్రూఫ్ అంటే ప్రత్యక్ష ప్రమాణం గోచరం వాళ్ళ వాళ్ళ ఫోకస్ అంతా శబ్ద ప్రమాణం మీదే మరి ఈ ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన వాక్యాన్ని ఏం చేయాలి కొన్ని అవతల పారేయాలి ఎక్కడ పారేస్తున్నావు అది కూడా వేదంలో భాగమే కదా అని చెప్పేది లేబుల్ వేశారు వేసి ఎక్కడెక్కడైతే ప్రత్యక్ష ప్రమాణ గోచరమయ్యే వాక్యాలు ఉంటాయో అవి శబ్ద ప్రమాణ గోచర గోచరములు అంటే శబ్ద ప్రమాణమునకు మాత్రమే గోచరమయ్యే వాక్యాలకి అర్థవాదులుగా ఇవి ఉపయోగపడతాయి అని సిద్ధాంతాన్ని వాళ్ళు చేసుకున్నారు తదనువాదేనా అంటే శబ్ద వాక్యమునకు అనువాదముగా దానికి సెకండరీగా దాన్ని సపోర్ట్ చేసేదిగా అర్థవాదము ప్రవర్తిల్లుచుండును ఎత్ర ప్రమాణాంతర విరుద్ధ తుణవాదేనా అర్థవాద విచారం చేస్తున్నారు ఇక్కడ మీమాంసలో ఉండే అర్థవాద విచారాన్ని శంకరులు బ్రీఫ్గా చేస్తున్నారు ఒకప్పుడు ఏమవుతుందంటే వాయుర్వై క్షేపిష్ట దేవత ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలమైన వాక్యం ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన వాక్యం దాన్ని అర్థవాదం చేశాం కొన్ని చోట్ల వాక్యం అలా ఉంటుందంటే ప్రత్యక్ష ప్రమాణ గోచరానికి విరుద్ధంగా ఉంటుంది ఆపోజిట్ ఉంది అప్పుడేం చేయాలి సో దానికి ఒక దృష్టాంతం చెప్తారు ఆదిత్యో యూపహ అనే దృష్టాంతం చెప్తారు యూపహ అంటే కొయ్య విఘ్నిశాలలో ఒక కొయ్య ఒకటి పాతుతారు ఒక కట్టెన ఒకదాన్ని పాతారు ఒక చెట్టు కొమ్మ ఒకటి పెద్దల్లో దొడ్డు కొమ్మ ఒకటి కొట్టుకొచ్చి దాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభంలాగా దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట చేస్తారు చూడండి దానికి ఆ ధ్వజస్తంభానికి వీళ్ళు ఏం చేస్తారండి జెండా ఏడేస్తారు చూడండి అలా సంథింగ్ సిమిలర్ టు దాన్ని ఆ యజ్ఞశాల నుంచి అక్కడ ఉండే సంస్కారాలని ఈ దేవాలయాలు డెవలప్ అయ్యాయి వీళ్ళు లేటర్ వచ్చినవి కదా ముందు యజ్ఞశాలయ్యాయి సో ఆ కట్టె ఉదాహరణ అక్కడ ఈ కట్టెను చూసి వీడు అంటాడు ఈ వేదం ఆదిత్యో యూపహారం ఈ కట్టె సూర్యుడే ఇది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా లేదు మరి ఈ కట్టె సూర్యుడు ఎలా అవుతుందండి సూర్యుడు అక్కడ ఉంటే కట్టె సూర్యుడు ఎలా అవుతుంది ఇప్పుడు దీన్నేం చేయాలి ఈ వాక్యాన్ని ఈ ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా ఉంది కదా దీన్నేం చేయాలి అంటే గుణవాదము అంటే గుణవాదము అంటే అర్థం అంటే సెకండరీ మీనింగ్ తీసుకోవాలి గంగాయాం ఘోష అంటే గంగలో బొల్లపల్లె అంటే అప్పుడు అర్థం ఏం చెప్తారు గంగ ఒడ్డున బొల్లపల్లె అని చెప్తారు గంగా శబ్దానికి గంగ ఒడ్డు అని చెప్తారు దిష్ణీ చూడండి గంగ ప్రధానికి ఆ దిశది చూసి చూస్తే ఒడ్డు అని ఉంటుందా ఉండదు గంగా అర్థమే ఉంటుంది కానీ అది పొసగట్లేదు కాబట్టి ముఖ్య అర్థాన్ని చేసి ఆ గంగా యొక్క సంబంధాన్ని అక్కబెట్టుకుంటూ ఒడ్డు అని అర్థం చెప్తారు అలాగే ఆదిత్య అంటే ఆదిత్య సదృశ అని అర్థం ఆదిత్యుని పోలి ఉన్నది ఒకసారి ఇంకా ఇవా పెట్టేస్తే పని అయిపోతుంది ఇవా అని అర్థం ఏమిట్రా ఇవా అని అడిగితే చెప్పేస్తాం అదేమైన సమస్య ఆదిత్య ఇవా అంటున్నావు ఏమిట్రా అడిగి దీనికి పోలితే అది చూస్తే నీకేమనిపిస్తోంది సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు ఇది కూడా బాగా ప్రకాశిస్తోంది అభే ఏం ప్రకాశించట్లేదంటే నా మనసులో ప్రకాశిస్తుంది దాని చూస్తే నాకెంతో ఆనందంగా ఉందో అది గొప్పగా ప్రకాశిస్తుంది సరిపడింది కదా సార్ కాబట్టి దీన్ని గుణవాదము అంటారు ఇప్పుడు ఈ గుణవాదాన్ని ఏం చేయాలి దీన్ని కూడా ఆ ముఖ్య ముఖ్య విధి వాక్యం దానికి దీన్ని అర్థవాద చేయాలి అంటే ఆ యూపమును నిలబెట్టవలేను అనే విధి ఉంటుంది దానికి ఆ విధికి ఇది సపోర్ట్స్ ఆ యూపం గొప్పదంటే అది సూర్యుని పోలి ఉన్నంత గొప్పది అని స్థుతి కాబట్టి ఆ విధంగా ప్రత్యక్ష ప్రమాణ వాక్యములను స్థుతిగా అన్వయించారు వాయుర్వైక్షపిష్ఠా దేవత ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధ వాక్యములను గుణవాదం చేసి అంటే గౌణములుగా మార్చి అప్పుడు విధివాక్యానికి దాన్ని సమా అన్వయిస్తారు ఇలాగ అన్వయాలన్నీ ఇలా ఉంటాయి అర్థవాదంలో పరిస్థితి ఎత్ర ఇంకో అర్థవాళ్ళు ఉన్నారు అది ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలము కాదు ప్రత్యక్ష ప్రమాణానికి విరోధము కాదు ఇప్పుడు ఏం చేయాలి ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు అలాంటి వాక్యాలు ఉంటాయి ఇవి వాటిని ఏం చేయాలి త్ర ప్రమాణాంతరాభావాత్ ఇతి ద సహోస్విత్ ప్రమాణాంతరావిరోధా విద్యమానవాద ప్రతీతిశై విద్యమానవాద్రయణీయ మీకు ఇదంతా ఏదో బోల కింద అనిపించచ్చు కానీ పాపం శంకరులు మీమాంసకుల యొక్క శాస్త్రాన్ని జాగర్తగా లోతుగా పరిశీలించి నిష్కర్షలు ఇస్తున్నారు మీమాంసకులు ఈ భాగాన్ని చేయితే వాళ్ళకి కళ్ళు పై పై కళ్ళు పైకి తేలుతాయి ఎందుకంటే వాళ్ళు చదువుకున్న శాస్త్రాన్నంతని ఒక వ్యవస్థ చేసి పెడుతున్నారన్ని వాక్యాలు ఉంటాయి అవి ప్రత్యక్ష ప్రమాణానికి అనుకూలము కావు ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధము కావు నేను ఒక దృష్టాంతం చెప్తుంది ఐంద్రం ఐంద్రయాగము చేయబలను విధి ఉంది ఐంద్రం ఏదో ఆలభేట అని ఐంద్రయాగ ఐంద్రయాగము అంటే ఇంద్రునికి చెందిన యాగమును ఇంద్రుడి దేవతగా యాగమును చేయవలెను అది విధి కింద ఏముందంటే వజ్రహస్త పురంధర అని ఉంది ఇంద్రదేవత ఉన్నాడే వాయుదేవతను స్థుతించినట్టుగానే ఇంద్రదేవతను స్థుతిస్తారు యూపాన్ని స్తుతించినట్టుగానే ఇంద్రదేవతను స్థుతిస్తారు యూపమును నిలబెట్టవలను యూపాన్ని స్తుతించారు ఆదిత్యోయూప అని అలాగే ఇక్కడ ఇంద్రదేవతను స్థుతిస్తున్నారు ఏమని వజ్రహస్త పురంధర ఇంద్రహ అని అలా స్ముతించారు ఆయన వజ్రము చేతి ఎందుగలవాడు క్షత్రువుల యొక్క నగరములను పగలబుట్టువాడు వజ్రముతో అని సృష్టించారు ఇప్పుడు ఈ స్థుతి మీరు జనరల్ నాలెడ్జ్ నేను చెప్పండి ఈ స్థుతి వాయువై క్షేపిష్టా దేవత వలె కాదు ఈ స్థుతి ఆదిత్యోయూపహ వలే ప్రత్యక్ష విరుద్ధమా కాదు ప్రత్యక్ష గోచరం అయితే శబ్ద ప్రమాణానికి దాన్ని అర్థవాదగా దాన్ని ముడిపెట్టాలి ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఇంపార్టెంట్ కాదు శబ్ద ప్రమాణమే ఇంపార్టెంట్ ప్రత్యక్ష ప్రమాణం ఇంపార్టెంట్ అంటే వాళ్ళు నాస్టికులు అయిపోతుంది నాస్తికులకి ప్రమాణం ఏమిటి ప్రత్యక్షం కనబడ్డదే సత్యం అంటే ఎప్పుడు కూడా కనబడ్డది సత్యం అనకూడదుందో చాలా తప్పు కనబడ్డదే సత్యం అంటే నాస్టిక్ మీకు ఇంకో రహస్యం తెలుసా కనబడ్డదే సత్యమైతే జ్యూరి స్ప్రూడెంట్స్ ఉండదు ఆ ధర్మదేవత కళ్ళకి జంతలు కట్టుంటాయి ఎందుకని కనబడ్డది సత్యం కాదు ముత్యాల ముగ్గు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది కనబడ్డది సత్యం కాదు కనబడ్డది సత్యం కాదు కొంబలు అడ్డుకుపోతాయి కనబడ్డది సత్యం అన్నారంటే మీమాంసకులు ఎప్పుడూ కూడా కనబడ్డదాన్ని అట్టుకోరు జడ్జి గారు వచ్చి కూర్చుంటాడు అక్కడ ఆయన రకాల ధర్మదేవత కళ్ళ దంతలు కట్టుకుని త్రాచు కొట్టు కూర్చుని ఉంటున్నాడు అదే బొమ్మ ఇది విక్టోరియన్ జస్టిస్ కానీ అదే మనకు వచ్చింది ఇప్పుడు జడ్జి గారు కళ్ళు మూసుకుని వింటూ ఉంటాడు యువర్ ఆనర్ ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్ అన్నాడు ప్రాసిక్యూట్ అంటే యూ గో హెడ్ ఐఎమ్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ నట్ ఓన్లీ గోహెడ్ అంటే కళ్ళు మూసుకుని వింటాడు కళ్ళు తెరిగి వినాలన్న అవసరం లేదు అయితే కళ్ళు తెరిచినా అలా కిటికీలోంచి అడ్డటో చూస్తూ ఉంటా ఉంటాడు సుతరాము పనికిరాని శబ్ద ప్రమాణమే అక్కడ కాబట్టి వీళ్ళు శబ్ద ప్రమాణవాదులు వీళ్ళ వాళ్ళకి దాని మీద శ్రద్ధ ఉండదు మరి ఉంది వాయుని వైక్షేపిస్తా దేవత ఉంది కదరా అక్కడ అంటే దాన్ని శబ్ద ప్రమాణానికి అనురూపంగా తీర్చిదిద్దుకుంటారు స్థుతి అంటారు ఆధిక్య రూప ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది అంటే దాన్ని కూడా గుణవాదం చేసి అర్థవాదం చేస్తాయి ఈ వజ్రహస్త పురందర దగ్గరే ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మనచు తదు ఎత్రభయం నాస్తి ఎక్కడైతే ప్రత్యక్ష ప్రమాణ అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అనుగుణముగానుగుట విరుద్ధముగానుగుట ఈ రెండూ లేవో తత్ర ఎక్కడ ఏం చేయాలి ప్రమాణాంతర అభావాత్ గుణవాద స అంటే ఏమిటి వజ్రహస్త పురంధర అన్నప్పుడు ఇది ప్రత్యక్ష ప్రమాణ గోచనము కాదు కనుక ఇంద్రుడు చేతిలో వజ్రం పట్టుకున్నాడని మనకి చెప్పేటువంటి ప్రత్యక్షం అనుమానం కానీ మరో ప్రమాణం ఏది లేదు కనుక దీన్ని ఇవా పెట్టేసి ఆ వజ్రం లేదండి పోరాలు పగలగొట్టడం లేదు ఉడికే ఇవా పెట్టుకోండి దాన్ని గుణవాదం చేసేది గుణవాదము అంటే అలాగే కాదది ఉడికే ఇవా పెట్టేసుకోవడం అలా చేద్దామా అంటే ఆదిత్య వ్యూపహా చేసిన చోట చేసినట్టు చేద్దామా ఆదిత్య వ్యూపహ దగ్గర ఎందుకని ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా ఉందని కాబట్టి ఇవా పెట్టుకున్నాం ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా లేదుగా ఇది ఇవా ఇలా పెట్టుకుంటాం అంటే కాదు ప్రత్యక్ష ప్రమాణానికి అనురూపంగా ఉందా లేదుగా కాబట్టి ఇవా పెట్టుకో అన లేక ఆహోస్విత్ దానికి భిన్నంగా ప్రమాణాంతర అవిరోధాతు విద్యమాన వాద ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా ఉందా ఇది వజ్రహస్త విరుద్ధంగా లేదు కదా కాబట్టి ఉన్నట్టుగానే యథార్థమనే స్వీకరించు ఇప్పుడు ఏం చేయాలి రెండు పక్షాలు ఈ రెండు పక్షాలు మీకు తెలిసే మొదటి పక్షం ఏమిటి ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము గనుక ఇవా పెట్టేసుకో అన్నది మొదటి పక్షం అలా చేద్దామా ఇది ప్రత్యక్ష ప్రమాణ గోచరము గనుక తీసుకుందామా ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగానూ లేదు ప్రత్యక్ష ప్రమాణ గోచరముగానూ లేదు ఇటు లేదు అటూ లేదు కాబట్టి ఇటు లేదో అటూ లేదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధముగా లేదు కదా కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ అనుకూలంగా తీసేసుకుని ఇది సత్యమే అనుకుందామా లేక ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా లేదు కదా విరుద్ధంగా ఉన్నట్టు తీసేసుకుని ఇవా పెట్టేసుకుని దాన్ని కొట్టి పారేద్దామా ఏం చేద్దాము అని రెండు ప్రశ్నలు వేసుకున్నారు ఇది మీరు చర్చ మీరు సెటిల్ చేయాలి ఇది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమైతే ఇవా అని పెట్టేసి ఆ అర్థాన్ని తీసి పారేద్దాం అలా చేద్దామా లేక ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధం కాదు గనుక ఉన్నట్టుగానే స్వీకరిద్దామా అని అడిగారు మళ్ళీ మళ్ళీ లాంగ్వేజ్ మార్చి చెప్తా ఏముంది ఆన్సర్ చెప్పేసి పెద్ద సమస్య కాదు లాంగ్వేజ్ మార్చి చెప్తాను ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు కనుక ప్రత్యక్ష ప్రమాణ గోచరం కాదు కదా కాదు కనుక ఇవా పెట్టేసి నెగెక్ట్ చేసి వారయ్యి లేక ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు కనుక ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడమా మీకు అర్థమైందా రెండో చేయమంటున్నారా అనే రెండు ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రతీకి శరణి మేము ఈ రెండింటినీ ఎలా సెటిల్ చేస్తారని అడిగారు మీరు ఎలా సెటిల్ చేస్తారు ఎందుకంటే రెండు సమానమైన బలాన్ని కలిగి ఉన్నాయి అది ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధము కాదు కనుక యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడమా లేక ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు కనుక దాన్ని నిగెట్ చేసి పారేయడమా అని రెండూ సమానమైన బలంగా ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే ప్రతీతి శరణై అంటే ఆ మంత్రవా వేదంలో ఉండే వాక్యాన్ని వింటాము విన్నప్పుడు మాకే జ్ఞానం కలిగిందో దాన్నే మేము పట్టుకుంటాం విధి వాక్యం దగ్గర నువ్వు చేస్తున్న పనే అదే విధి వాక్యం దగ్గర ఏమని చెప్పింది విధి వాయువ్యయాగం చేస్తే సంపద వచ్చును అని చెప్పింది వస్తే నువ్వు ప్రత్యక్ష ప్రమాణంతో దాన్ని బేరీజు వేసి అర్థాన్ని తీసుకుంటున్నావా లేదుగా మరి ఎలా అర్థాన్ని తీసుకుంటున్నావు శబ్దమే ప్రమాణము అని అర్థాన్ని శబ్దమే ప్రమాణము అంటే అర్థం ఏంటి శబ్దం విన్నప్పుడు ఏ జ్ఞానం కలిగిందో అదే సత్యము అని స్వీకరిస్తున్నావు కదా మేము ఆ చేస్తాం నువ్వు ఎలాగైతే ప్రతీతి శరణుడలో అంటే ప్రతీతే అంటే జ్ఞానము జ్ఞానము కలుగుట శబ్దాన్ని విన్న వెంటనే కలిగిన జ్ఞానమే సత్యము వేద వేద శబ్దం వేదశబ్దాన్ని విన్న వెంటనే కలిగే జ్ఞానమే సత్యము కనుక వాయువ్యయాగాన్ని చేస్తే సంపద కలుగును అన్ను నిర్ధారణ చేసినట్టుగానే మేము కూడా అదే త్రోబన నీతోబాటే అదే కోవలో ఉండి వజ్రహస్త అన్న మాటని విన్న వెంటనే అది ప్రత్యక్ష ప్రమాణ గోచరము కాదు విరుద్ధము కాదు మేము ఏ జ్ఞానము కలుగుతుందో ఆ జ్ఞానమే సత్యము అని స్వీకరిస్తాము విద్యమానవాద ఆశ్రయణీయవాద విద్యమానవాదాన్నే ఆశ్రయిస్తాం గుణవాదాన్ని ఆశ్రయించాం అంటే అంటే అన్నమాట ఏమన్నమాట వజ్రహస్త అనే వాక్యాన్ని వాయుర్వైక్షేపిష్టా దేవతా వాక్యంలాగా తీసుకుంటాం అంతే తప్ప ఆదిక్యోయూపహ వాక్యంలాగా తీసుకోము అర్థమైందండి అని నిశ్చయం చేశారు ఏతేన మంత్రోవ్యాఖ్యాత ఇదే పరిస్థితిని మీరు మంత్రాన్ని కూడా అన్వయించుకోండి అర్థవాదకి సెటిల్ చేశారు మంత్రంలో కూడా ఇంద్రుడు గురించి చెప్తో వజ్రహస్త పురంధరహ అని మంత్రంలో ఉందనుకోండి మంత్రంలో అలా ఉందనుకోండి ఇప్పుడు ఈ మంత్రం యొక్క ప్రయోజనమేమి విధి విధిలో ఏం చెప్తున్నారు ఐంద్రయాగం చేస్తే స్వర్గాన్ని పొందుతారు అని చెప్తున్నారు కాబట్టి ఈ మంత్రం వెళ్ళి విధిలో అన్వయిస్తుంది ఓకే అన్వయించింది బానే ఉంది విధి సెటిల్ అయిపోయింది మంత్రగత పదాలను చూడు వజ్రహస్త పురంధరహ ఉంది ఈ వజ్రహస్త వెళ్ళి ఆలభేతతో అన్వయిస్తుందా అన్వయించదు పురంధరహ వెళ్ళి ఆలభేదతో అన్వయిస్తుందా అన్వయం పురంధరుడికి ఎస్తడా యజ్ఞాన్ని నువ్వు చేస్తావా అన్వయించదు మరి ఇప్పుడు వేరే అర్థం కలుగుతోంది దీన్ని ఏం చేయాలి ఈ మంత్రంలో ఉన్న వజ్రహస్త పురంధరహ ఏం చేయాలి ఇది ప్రత్యక్ష ప్రమాణానికి అనురూపంగా ఉందా లేదు విరుద్ధంగా ఉందా లేదు అయితే విరుద్ధంగా నువ్వు లేదు అనురూపంగానూ లేదు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఆదిత్య రూపలాగా గుణవాదం చేయాలా లేక వాయుర్వైక్షపిష్టా దేవతలాగా యథార్థవాదంగా స్వీకరించవలనా అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడం మంచిది నెగిటివ్ కంటే విద్యమానవాద ఇప్పుడు భద్రాచలంలో పూర్వలానివర్ భద్రాచలంలో దోమకాటూను మలేరియా జ్వరాలు ఉన్నాయి అని ఎవడో వార్త చెప్పాడు వీడు భద్రాచలం వెళ్ళొచ్చిన చెప్పాడు వీడు రాముడి దర్శనానికి భద్రాచలం వెళ్తున్నాడు పూర్వకాలం నడిచిపోయి వారు వారం రోజులు ప్రయాణం అక్కడ రెండు రోజులు ఉండి మళ్ళీ వారం రోజులు వాపస్తుంది ఇప్పుడు క్వి మాత్రలు జైబులో వేసుకోవాలా ఎందుకంటే భద్రాచలంలో మలేరియా ఉందని మలేరియా పేషెంట్ మాత్రలు వేసుకొని వచ్చి చెప్పిన పరిస్థితి ఏమీ లేదు అలాగని భద్రాచలం వెళ్ళొచ్చారు అక్కడ ఏ వ్యాధులు లేవు అని చెప్పిన వాడు కూడా లేడు ఊరికే గాలివార్త అక్కడ వ్యాధి ఉన్నదని ఇప్పుడు ఈ గాలివార్తని అది సత్యము కాదు కాబట్టి క్విని మాత్రంలో పెట్టుకోనక్కర్లేదు అని స్వీకరించాలా లేక అది సత్యమేమో కాబట్టి క్విని మాత్రంలో పెట్టుకుందాము అని స్వీకరించాలా పెట్టుకుంటాము విద్యమానవాద అక్కడ మలేరియా వ్యాధి ఉన్నదేనే స్వీకరిస్తాం అలాగే ఇంద్రుడు వజ్రం పట్టుకుని పురాలని కొట్టాడో మానేడో మనం తీసావా పెట్టావా మనం చూడలేదు చూడను లేదు అబ్బే నేను చూసొచ్చానని ఆయన అలా ఏం కొట్టలేదని చెప్పినవాడు లేడు వేదం అలా చెప్తుంది కాబట్టి విద్యమానవాదాన్ని మేము ఆశ్రయిస్తాము ఏంటో లేదు రెండో ఒకటే రెండో ఒకటే ఎందుకంటే శబ్ద ప్రమాణంలో యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఎలా తెలిసింది మీకు వేదం చెప్పింది కాబట్టి తెలిసింది ఇంద్రుడి చేతిలో వజ్రం ఉండి శత్రువులను సంహరించాడు అది మాత్రం కాదు అంటే ఎలా ఉంటుంది అది వేదమే చెప్పిందిగా బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణం విరుద్ధమైతే మార్చిపోవాల్సి ఉంటుంది విరుద్ధమైతే కాదు కనుక అనుకూలము కాదు యథార్థమే విరుద్ధమైతే కాదు అనుకూలం కాదు విరుద్ధమైతే కాదు కాబట్టి యాజ్ అనుకూలంగా మనం స్వీకరిస్తాం ఎందుకో తెలుసునండి ప్రతీతి శరణై వేదవాక్యమునందు మాకటువంటి శ్రద్ధ కలదు మేము దాన్ని శరణ వేడి ఉన్నాము కాబట్టి దేవతలకు విగ్రహము కాలదు ఏదైనా మంత్రో వ్యాఖ్యా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశేవాశిష్యం శాంతిశాంతిశాంతి